స్తోతం విశ్వప్రభ పడుతున్న దీవా దినమంతా సాయం చేసిన వందల విశ్వప్రభా తిరిగి నడిపించను అలాగ ప్రయాణ పరి ప్రయాణం తప్పించను విశ్వప్రభానికి స్తోత్రం చేశాం అలాగే నా దీవం మీ ఆత్మ జ్ఞానంతో ఆయాస్కాలతో చూపించను ఒక్క నిట్టాల విశ్వప్రభా నా దీవానికి స్తో మా ఆత్మా దీవం పరిశుద్ధపరచండి నా దివాన్ని పోలీకని సరుగు తీసుకోనండి పాటల ధర వాక్యం నడిపించండి ప్రతి ఆటగాలు కొట్టేయండి నా దీవానికి స్తోత్రం చేశాను తీసుకెళ్ళిన మనుషు మాకు ధరింపే చేయండి నా దీవానికి స్తోతం విశ్వ ప్రభా వాక్యం మీకు అవుతుంది నడిపించి వాక్యం ఉన్న నాటవాడి మీరే సాయించినప్పుడు మేం బ్రదర్ ప్రైజ్ లాడ్ అన్నా ప్రైజ్ లాడ్ అన్నా హలో బ్రదర్ ప్రైజ్ లాడ్ మీరు ఒక పాట పాడన్నా రీతి నీ రుణం తీర్చుకుందు ీణ తీర్చికొందు సయ్యా ఏతి కీన ప్రేమి వైయ్యా ఎంతో కృపను చూపే చిి నా వయ్యా ఏరీతి నీరుణం తీర్చుకుందు ఏ సయ్యా ఏరీ నీ ఋణం తీర్చుకుందు పా ునా పయనిం చువేల పషాన నిచే పరిశుద్ధుని పాపాల పాపాలంద్రమ పయని చువేల పాషాణనసుమార్చి పరిశుద్ధుని చే సవయ ఏరీ నీ ఋణం తీర్చుకుందు ఏ సయ్యా ఏరీ నీ ఋణం తీర్చుకుందు నా పాప శిక్ష బరీచి నా వయ్యా నా దోషమూలను గ్రహీచి క్షమీంచి నావయ్యా నా పాపసి సి వారచి నా వయ్యా నా దోషములను గ్రహీ క్షమించి నా వయ్యా ఏరీని తీర్చుకుందు ీ ఋణం తీర్చుకుందుకు నినన్ ప్రేమి చి నా వయ్యా ఎంతో కృపను చుపీ దివి వైయ్యా ఏ రీతి నీరుణ తీర్చుకుందు ఏసయ్యా అదే అప్రైజ్లు ఆడుబారు ప్రేమమయ్య యేసు ప్రభువా నిన్నేస్తును ప్రభువా ప్రేమ మయసు ప్రభువా నిన్నేస్తు ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నేస్తుతిను ప్రభువా ప్రేమ మయు ప్రభువా నిన్నే స్ ప్రభువా యోగ్యతేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా యోగ్యతేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంత గానో ప్రేమించినావు నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణమిచ్చావు నాకై నీ ప్రాణమిచ్చావు నాకై ప్రేమయేసు ప్రభువా ఇంతును ప్రభువా ప్రభువా నిన్నే ేసు ప్రభువా యదవా నీవు నీవులచీ నా హృదయాని తట్ హృదయా గణములోకి హృదయా గణములోకి ప్రేమ మయు ప్రభువా నిన్నే స్తు ప్రభువా ప్రభువా నిన్నే స్భువా లు నన్ను చుట్టుకునినా ఆ వేదనలు నోలు నను అమ్ముకుని వేదనలు నిన్నే స్ ప్రభువా నిన్నే స్ంతు ప్రభువా ప్రేమ మయాయేసు ప్రభువా నిన్ే స్ంతు ప్రభువా ప్రేమ మయాయ అనుదినము అనుదినముక్షణము నిన్నేస్తును ప్రభువా ప్రేమ ప్రభువా నిన్నేస్తును ప్రభువా అలా ప్రెసిడెంట్ ప్రదర్ మన ప్రభువును రక్షపడినటువంటి ఏసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ నా వందనాలు శుభములు చిన్న ప్రార్థన చేసుకొని నీ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం పరిశుద్ధుడమైన దేవా ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరులోకపు తండ్రి నీ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ మహాగనుడవు మహోన్నతుడవు కృపాసత్య సంపూర్ణడవు జీవం కలిగిన దేవుడవు తండ్రి నీకు వందనాలనైనా ఇంతవరకు తండ్రి మీ కృపతో మీ ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడుతూ వస్తున్నందుకే మీకు వందనాలైనా ఇంతవరకు తండ్రి మమ్మల్ని సజీవగా ఉంచి రాత్రికాల సమయంలో నీ పాదాలు చెంత చేయడానికి నా ప్రభు మిమ్మల్ని స్థుతించడానికి నీ స్వరం వేయడానికి నీకు మొర పెట్టుకోవడానికి మీరు చూపుని కృపను బట్టి మీకు వేలా ఐదు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగా నేను రాత్రి కాల సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించిపోతుండగా మీరే మాకు సహాయకలుగా ఉండండి ప్రోభ నీ ఆత్మతో నన్ను నింపండి నన్న ప్రభన తలంపులు నా ఆలోచనలు కొట్టండి ప్రోభ నేను నా నోటిని మీ బూరగా వాడుకోనండి మీరే మాట్లాడండి మీరే మహిమానందమని యేసో క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుంచి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము మొదటి నుంచి పదకొండు వచనాల వరకు మనం ధ్యానించుకుంటాం మా అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం మొదటి వచనం నుండి పదకొండు వచనాల వరకు ఈ సందర్భము మనందరికీ తెలిసిన సందర్భమే ఇక్కడ కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది మొత్తం ఒకసారి చదువుకుంటా వెళ్తాను దాదాపు అదే కాలం రాజైన హేరోజు సంగపు వారిలో కొందరిని బాధ బలాత్కారముగా పట్టుకొని యుహాను సోహాదుడైన యాకోబును కడ్గముతో చంపించను ఇక్కడ యువరోజు రాజు తంగప వారిలో కొందరిని బాధ పెట్టడానికి బలాత్కారంగా పట్టుకున్నాడు అనంటే వాళ్ళని హింసించడానికి అపోస్తులని కొంతమందిని అక్కడ ఆదిమ సంఘంలోని కొంతమందిని ఆయన బలాత్కారంగా పట్టుకున్నాడు పట్టుకొని యోహాను సహోదరుడని యాకోబు జబదయ్ కుమారుడు యాకోబుని కడ్గముతో చంపించేశాడు తర్వాత ఏం జరుగుతుందంటే ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతులను కూడా పట్టుకొనెను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్కు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి నాలుగు చతుష్టయముల సైనికులను సైనికులకు అతనిని అప్పగించను పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఇక్కడ యాకోబు చంపిన తర్వాత యూదులు చాలా సంతోషించారంట సంతోషించడంతో హేరో ఏమనుకున్నాడంటే ఈ అపోస్తుల్ని చంపడము యేసుప్రభుని వెంబడించే వారిని యేసుప్రభు యొక్క శిష్యుల్ని చంపడము యూదులకు ఇష్టమైన కార్యము అని తెలుసుకొని అతడు ఏం చేస్తాడంటే తను తను ఇంకా ఎక్కువగా పనిచేయడం మొదలుపెట్టాడు ఇంకా ఎక్కువగా హింసించడం మొదలుపెట్టాడు అలాగూ అలా అనుకొని పేతుర్ను కూడా పట్టుకున్నాడు పేతుర్ని పట్టుకున్నప్పుడు ఆ దినాలు ఎటువంటివంటే పులియని రొట్టెల పండుగ దినాలు పులియని రొట్టిన పండుగ దినాలు కాబట్టి అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించాడు పండుగ అయిన తర్వాత అతన్ని ప్రజలు ఎద్దుకు తీసుకొని వచ్చి తర్వాత అతన్ని చంపడము హింసించడము ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఆయన ఉద్దేశించి నాలుగు చతుష్టయుల సైనికులకు అతనిని అప్పగించాను అంటే నాలుగు చతుష్టయములు అంటే దగ్గర దగ్గర పదహారు మంది పదహారు మంది సైనికులకు పేతుర్ని అప్పగించాడు సైనికులు అతన్ని తీసుకెళ్లి చెరసాలలో ఉంచారు ఈయన చెరసాలలో పేతులు ఉన్నప్పుడు సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది అందరూ కూడా దేవునికి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు పేతురికి ఏమి కాకూడదు అతను బయటపడాలని చెప్పి వారంతా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందంటే హేరోజు అతనిని వెలుపల్లికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించు మరియు కావలి తలుపు ఎదుట చెరసాల కాచుకొని అప్పుడు రేపొద్దున ఈ రోజు పండుగ అయిపోతుంది రేపొద్దున ప్రజల యొద్కు తీసుకురావాలని హేరో అనుకుంటూ ఉన్నాడు అనుకుంటున్నప్పుడు ఈ రాత్రి పేతురు ఎలా ఉన్నాడంటే రెండు సంఖ్యలతో బంధింపబడ్డాడు చెరసాలలో చెరసాలలో అతని పక్కన ఇద్దరు సైనికులు ఉన్నారు ఆ చెరసాల ముందును మళ్ళీ సైనికులు ఉన్నారు ఎంతో మంది భద్రత తోటి అతను ఉన్నాడు అతనున్నప్పుడు తర్వాత పైడో వచనంలో ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు పక్కను తట్టి త్వరగా నిమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగు కొనుమనెను అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి దూత జరిగినది నిజముగా జరిగేనని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను అప్పుడు ఆయన సంఖ్యలతో బంధింపబడి చెరసాలలో ఉన్నప్పుడు సైనికుల మధ్య ఉన్నప్పుడు ప్రభు దూత అతని దగ్గరికి వచ్చి నిలబడింది అతని దగ్గర నిలబడ్డప్పుడు ఆ రూమ్ అంతా కూడా ఆ చెరసాలంతా కూడా వెలుగుమయమైపోయింది తర్వాత దూత ఏం చేసిందంటే పేతురు పక్కన తట్టి లే మనం వెళ్ళిపోదాము అని చెప్పగానే ఆ సంఖ్యలు ఏవైతే పేతులు పేతుల చేతులకున్న సంఖ్యలు అనేవి ఆటోమేటిక్ గా అతను చేతుల నుంచి ఊడిపోయినాయి ఊడిపోయిన తర్వాత దూతతోటి నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కో అని చెప్పి అని చెప్తుంది తర్వాత వారిద్దరు అతడలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పా నువ్వు చెప్పులు నువ్వు చెప్పులు నడుము కట్టుకో చెప్పులు వేసుకో నీ బట్టలు సరి చేసుకో నీ బట్టలు పైన వేసుకొని నాతోరా అని చెప్పి చెప్పగానే అతడు లేచి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు అతడి వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను అంటే తను ఏమనుకుంటున్నాడంటే పేతురు ఇది కలలో జరుగుతుంది ఇది దర్శనంగా జరుగుతుంది ఇది నిజంగా జరగడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు అనుకుంటున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుంది పదవచనములంటే మొదటి కావలని రెండవ కావాలని దాటి పట్టణము పోవు ఇనుప గవిని యొద్ధకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకును వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయేను పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరో చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలివినని అనుకునేను అప్పుడు దూత తను బయటికి తీసుకొస్తుంది మొదటి కావాలి వారిని రెండవ కావాలి వారిని దాటుకుంటూ వాళ్ళు వచ్చేస్తారు తర్వాత పట్టణానికి పోయే ఇనుప గవిని యోద్ధకు వాళ్ళు వస్తారు ఆ ఇనుప్ప గవ్విని వీళ్ళు రాంగ్ అనే దానంతట అది తెరుచుకుంటుంది వాళ్ళు బయలుదేరి ఒక లైన్ ఒక స్ట్రీట్ దాటిన తర్వాత పేతురుకు తెలివి వస్తుంది అప్పటిదాకా తను ఇది నిజంగా జరగడం లేదు ఇది కళ్ళలో జరుగుతుంది దర్శనం లాగా జరుగుతుంది అని అప్పటిదాకా అనుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే వీధి దాటి వచ్చిన తర్వాత దూత అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో అప్పుడు అతనికి తెలివి వస్తుంది అప్పుడు తెలివి అప్పుడు అనుకుంటున్నాడు అయ్యో దేశ కృష్ణ ప్రభాలు తన దూత నన్ను పంపించి హేరోది చేతుల్లో నుంచి యూదుల ప్రజలు మీరేదైతే ఏదైతే చేయాలనుకున్నారో నా పక్షన బట్ అన్నింటి నుంచి దేవుడు నన్ను విడిపించాడని అప్పుడు తెలుసుకుంటాడు అప్పటిదాకా తనకు ఒక దర్శనం లాగని అనుకుంటూ ఉంటాడనమాట ఇక్కడ ఈ పదకొండు వచనాల్లో మనం చూసేది ఏం లేదు సింపులే హేరోదు అపోస్తులందరినీ పట్టుకుంటాడు అలా పట్టుకొని యోహాన్ ను యాకోగును యోహాన్ సహోదరుడి అని చంపేస్తాడు ఆ తర్వాత అది యూదులకి ఎంతో ఇష్టమైన కార్యమని అందరూ ఆ హెరో భావిస్తాడు తర్వాత పేతుర్ని కూడా పట్టుకుంటాడు చెరసాల్లో వేస్తాడు చెరసల్లో వేసిన తర్వాత దేవుడు తన దూతను పంపించి ఆయన సంఖ్యలతో బంధింపబడినప్పుడు సైనికుల మధ్య ఉన్నప్పుడు ఆ సంఖ్యలు తెంచి చెరసాల నుంచి విడిపించి మొదటి కావలి వారిని రెండవ కావలి వారిని ఇనుపగవిని దాటించి పేతుడు పేతు దేవుని దూత పేతుర్ని బయటకు తీసుకొని వస్తాడు ఇంత జరుగుతుందన్నట్టు ఇక్కడ దేవుడు అద్భుతంగా దేవుడు తన దూతను పంపించి అద్భుతంగా పేతురుడు బంధింపబడిన స్థితి నుంచి చెరసాల నుంచి విడిపించుకొని బయటకు తీసుకొని వస్తాడు ఇంతవరకు ఈ యొక్క పదకొండు వచనాల్లో మనం చూస్తూ ఉంటాం ఇంతవరకు బాగానే ఉంది దేవుడు తన గొప్ప కార్యాన్ని పేతుల పట్ల చేశాడు మంచిగా విడిపించుకుంటూ వచ్చాడు కానీ ఈ సందర్భాన్ని చదివినప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది ఏంటిదంటే అనుమానము దేవుడు పేతురిని అద్భుత రీతిగా తన ప్రభు తన దూతను పంపించి విడిపించుకొని వచ్చాడు బయటకు తీసుకొని మరి యాకోబును చంపించేటప్పుడు హేరోదేవ్ యాకోబుని చంపేటప్పుడు తన దూతను మరి ఎందుకు పంపించలేదు దేవుడు పేతును చంపేటప్పుడు పేతును పట్టుకున్నప్పుడు తన దూతను పంపించాడు కావలివారి నుంచి విడిపించాడు సంకల నుంచి విడిపించాడు అందరి నుంచి విడిపించాడు వినప్ప గవి నుంచి విడిపించాడు అద్భుత రీతిగా బయటికి తీసుకొని మరి యాకోబుని ఎందుకు విడిపించలేకపోయాడు దేవుడు యాకోబుని ఎందుకు చంపేలా యాకోబు ఎందుకు చనిపోయాడు ఆయనేమన్నా దేవునికి అవిదేత చూపించాడా దేవుడికి అతనంటే ఇష్టం లేదా సంగం అతని కొరకు భారంగా ప్రార్థన చేయలేదా యాకోబు దేవుని పరిచర్య చేయలేదా ఎందుకు దేవుడు యాకోబును విడిపించలేదు పేతురుని విడిపించాడు దేవుని పేతురికి దేవునికి యేసు ప్రభుకి పేతురు ఇష్టం ఇష్టం పదాల దేవుడు పేతురును మాత్రమే కనికరించాడా దేవుడు పార్షియాలిటీ చూపించాడా యేసు ప్రభు ఇక్కడ ఏమన్నా అన్యాయం చేశాడా అనేటువంటి ఆలోచనలు నాకు వచ్చినాయి యాకోబును ఏ రోజు పట్టుకున్నాడంటే ఎందుకు పట్టుకున్నాడు అతడు యేసుక్రీస్తు ప్రభును ప్రకటిస్తున్నాడు అనేకుల్ని యేసుక్రీస్తు వైపు లాగుతున్నాడు అది నచ్చకే హే రోజు పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత హెచ్చరించి ఉంటాడు కదా మామూలుగానే నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు ప్రకటించుకుని నిన్ను విడిచిపెడతానంటే నువ్వు చంపినా కూడా నేను ప్రకటిస్తానని చెప్పుంటాడు అందుకే చంపుంటాడు తప్ప అది నేను నేను ఇంకా ప్రకటించను నేను ఇక ఏసుక్రీస్తును నేను యేసుక్రీస్తును ప్రకటించను చెప్పుంటే హే రోజు విడిచిపెట్టేవాడే అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది యాకోబు అయితే దేవుని పరిచర్లోనే ఉన్నాడు దేవుని పనిలోనే ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు నిమిత్తమే చనిపోయాడు కానీ ఏసుక్రీస్తు ప్రభు అక్కడ ఆయన్ని విడిపించలేదు పట్టుకున్నప్పుడు సంఘం కూడా భారంగానే ప్రార్థించి ఉంటుంది అపోస్తుల్ని తన శిష్యులు ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులను పట్టుకున్నప్పుడు సంఘం భారంగానే ప్రార్థించి కానీ దేవుడు యాకోబుని మరణానికి అప్పగించేశాడు కానీ పేతుడిని మాత్రము అద్భుత రీతిగా విడిపించాడు ఎందుకు దేవుడు విడిపించాడు పార్షియాలిటీ చూపించాడా అని నాకు కానీ తర్వాత నాకు అనిపించింది దేవుడు పార్షాలిటీ చూపించడు దేవుడు అట్లాంటి అన్యాయస్తుడు కాదు ఒకరినొకరిలాగా ఇంకొకరిని ఇంకొకరిలాగా ట్రీట్ చేసే వ్యక్తి కాదు పేతుర్ని దేవుడు బ్రతికించాడు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక బలమైన ఉద్దేశం ఉంటుంది బలమైన ఉద్దేశం లేకపోతే దేవుడు పేతుర్ని బ్రతికించడు అని నేను అనుకొని తర్వాత పేతుడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వెళ్తే పేతుడు పదిహేనవ అధ్యాయంలో మళ్ళీ కనిపిస్తాడు ఈ మధ్యలో మళ్ళీ మనకు కనిపించడు ఆ పదిహేనో అధ్యాయం తర్వాత మళ్ళీ కనిపించడు ఈ పదిహేను అధ్యాయంలోనే అపస్తుల కార్యములు పదిహేను అధ్యాయంలోనే పేతురు కనిపిస్తాడు ఇక్కడ పేతురు ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటిదంటే పదిహేనో అధ్యాయము మొదటి నుంచి పదో వచనం వరకు మనం చదివితే కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించరి పౌలుకును బర్ణబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్ణబాయు తమలో మరికొందరును ఎరుసలేమునకు అపోస్తుల యుద్ధకును పెద్దల యుద్ధకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి ఇక్కడ ఏం జరుగుతుందంటే యోదయాల నుంచి కొంతమంది వచ్చారు యోధులు కొంతమంది వచ్చి మీరు మోస ఏదైతే ఆచారం నియమించాడో సున్నతి పొందాలి అని ఆ సున్నతి పొందితేనే కానీ మీరెవ్వరు కూడా రక్షణ పొందరు అది మోస ఏర్పరిచిన విధానం మోసే దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన విధానం కాబట్టి మీరంతా సున్నతి పొందాలి సున్నత పొందకపోతే మీకు రక్షణ లేదని చెప్పి అందరికీ బోధిస్తా ఉన్నారు ఇది ఒక అబద్ధ బోధనట్టు అప్పుడు పౌలు బర్ణబ ఏం చేస్తారంటే ఈ యోధులతోటి బహు విశేషంగా వాళ్ళు తరకం పెట్టుకుంటారు వివాదం పెట్టుకుంటారు వాళ్ళు బహుగా డిబేట్ చేస్తూ ఉంటారు వాళ్ళతోటి బాగా బాగా గొప్ప గొడవలాగా జరుగుతుంది అన్నట్టు జరిగినప్పుడు వివాదం కలిగినప్పుడు ఆ తరకం జరిగినప్పుడు వాళ్ళ మధ్యలో ఒక కన్క్లూజన్ అనేది రాదు పౌలు బర్ణబ వాళ్ళని ఎంతగానో వాళ్ళని ఎంతగానో వ్యతిరేకిస్తా ఉంటారు అది తప్పు మీరు చెప్పేది కరెక్ట్ కాదు సున్నత అవసరం లేదని వీళ్ళు యూదైన చూసిన వాళ్ళు ఏమో సున్నతి ఉండాలని వాళ్ళు మోసే చెప్పాడు మోసే చెప్పాడు సున్నతి పొందాలి మీరు అని వాళ్ళు యూదులు అంటున్నారు వీళ్ళేమో అవసరం లేదు సున్నతయం అవసరం లేదు ఏసుక్రీస్తు ప్రభుంటే చాలు ఆయన నమ్ముకుంటే చాలు సున్నతయం అవసరం లేదని వీళ్ళు అంటున్నారు వీళ్ళు వివాదం చుట్టి ఎంతగా వాళ్ళు ఒకరికొకరు వాదించుకున్నప్పటికీ వాళ్ళ మధ్యలో ఒక కన్క్లూజన్ రాదు వాళ్ళకి ముగింపు దొరకదు అందుకని వాళ్ళు చేస్తారంటే ఈ ఈ విషయం గురించి పౌలు బర్ణబాలు మళ్ళీ యూదుల్లో కొందరు ఎరుషులేములోకి అపోస్తుల యొద్ధకి పెద్దల యొద్ధకి వెళ్ళాలని చెప్పి వాళ్ళంతా నిర్ణయించుకుంటారు వీళ్ళంతా కూడా ఎరుశలేం వచ్చేస్తారు ఎరుశలేం వచ్చిన తర్వాత కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి శనీకే సమరయస్ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషం కలుగజేసిరి వారు ఎరుశలేమునకు రాగా సంగపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించరి వీరు అపోస్తులు ఎవరైతే పౌలు భర్ణబావు ఉన్నారో వాళ్ళు కొంతమంది యూదులు తిరిగి మళ్ళీ ఎరుసలేంకి వచ్చారు ఎరుసలేంకి వచ్చినప్పుడు సంగపు వారు పెద్దలు వారందరినీ కూడా చేర్చుకున్నారు వారంతా కూడా తర్వాత దేవుడు వాళ్ళకి చేసిన కార్యాలన్నీ చెప్పుకున్న తర్వాత మళ్ళా ఈ డిబేట్ అనేది స్టార్ట్ అయింది ఏమంటున్నారు వాళ్ళు ఐదో వచ్చినంలో పరిశీలు తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని సున్నతి చేయింపవలననియూ మోషే ధర్మశాస్త్రమును గై కొనడనియూ వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పి వీళ్ళేం చేస్తున్నారు పరిశీల్లో కొంతమంది వీళ్ళు పరిశీలు కొంతమంది విశ్వాస విశ్వాసులైన యేసు నమ్ముకున్నారు నమ్ముకున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే అన్ని జనులందరికీ కూడా సున్నతి చేయించాలి మోస ధర్మశాస్త్రం వాళ్ళు కూడా గై అని చెప్పి వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు మీరు అన్ని ఎవరికి పౌలు బరణ వాళ్ళు పౌలను ఏర్పరచుకునేందుకు దేవుడు అన్ని జనులకు ఏర్పరచుకున్నాడు ఈయన ఎక్కువ అన్ని కాబట్టి ఈయనని డిస్ట్రిక్ట్ చేస్తున్నారని ఈయన చెప్తున్నారనట్టు ఆయనకి చెప్పండి అన్ని కూడా సున్నతి పొందాలి అన్ని కూడా ధర్మశాస్త్రాన్ని పాటించాలి ఆయనకు చెప్పండి ఆ బోధ చేయమని చెప్పండి అని చెప్పి వీళ్ళ పరిశీలిలో కొంతమంది చెప్తా ఉన్నారు తర్వాత అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గుర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి అందరూ కలుసుకున్నారు ఒక పెద్ద సమూహం ఏర్పడ్డారు అక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టారు పెట్టుకొని బహు తర్కము జరిగిన తర్వాత అంటే అందరూ కలిసి వచ్చినప్పటికీ అపోస్టులందరూ ఉన్నప్పటికీ పెద్దలందరూ ఉన్నప్పటికీ కూడా అక్కడ పెద్ద తర్కమే జరిగింది ఒక పెద్ద డిబేటే జరిగింది అయినా కానీ కన్క్లూజన్ రాలేదు ఇదంతా జరిగిన తర్వాత పెద్ద తర్కం జరిగిన తర్వాత ఎవరికి కూడా కన్క్లూజన్ రానప్పుడు ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వనప్పుడు అప్పుడు పేతులు వచ్చాడు తర్వాత ఏమంటున్నాడు పేతురు లేచి వారితో ఇట్లా నేను పేతులు అంటున్నాడు ఏమంటున్నాడంటే సహోదరులారా ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్థ వాక్యము విని విశ్వసించి మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియను అని చెప్తున్న మాట ఏంటంటే నేనే మొట్టమొదటిగా సువార్తని ప్రకటించిన వాడను అన్ని నా నోట సువార్థ వాక్యం విని విశ్వసించి మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని మీకు తెలియను అన్ని సువార్త చెప్పాలని మొట్టమొదటిగా దేవుడు ఏర్పరచుకుంది నన్నే అన్ని జనులు విశ్వాసం అన్ని జనులు దేవుని విశ్వాసం ఉంచాలి అని చెప్పడానికి ఏర్పరచుకుంది దేవుడు నన్నే అది మీకు తెలుసు ఎందుకంటే పేతురా మేడగది మీద ఉన్నప్పుడు అక్కడ పై నుంచి ఆ చతుష్స్పాద జంతువులు అవన్నీ కూడా దుప్పటి వచ్చినప్పుడు అతనికి అర్థం కాదు తర్వాత కొరనే ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అతనికి అర్థం దేవుడు పక్షపాతి కాడు అన్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు ఎవరి మీద కూడా దేవుడు భేదాలు చూపించడం లేదు అని చెప్పి పౌలు తెలుసుకుంటాడు అన్య కూడా దేవుని పిలుపులో ఉన్నారు దేవుని ప్రణాళికలో ఉన్నారు అని చెప్పి మొట్టమొదట దేవుడు బయలుపరిచింది పేతురికే పేతులు అప్పటిదాకేమనుకుంటున్నాడు యూదుల్లో ఉన్నాం యూదులకే చెప్పాలి యూదుల్లో ఇస్రాయెల్ ప్రజలకే చెప్పాలి అప్పటిదాకా అన్నిలు చెప్పాలని ఆ పేతులకు కూడా తెలియదు ఎప్పుడైతే ఆ విషయాన్ని బయలుపరుస్తాడు దేవుడు అప్పుడు అన్ని కూడా ప్రకటించడం అనేది మొదలు అదే చెప్తున్నాడు ఆయన మొట్టమొదటిగా దేవుడు చెప్పింది నాకే అన్ని సువార్త చెప్పాలని చెప్పింది దేవుడు ఏర్పరచుకుంది నన్నే తర్వాత మరియు హృదయములు ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చను మనకే రీతికైతే దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడో అలానే అన్య జనులు కూడా తన ఆత్మను అనుగ్రహించాడు వారిలో కూడా దేవుడు ఉన్నాడు మనలోకి ఎలాగైతే వచ్చాడో అన్య కూడా వచ్చాడు అని చెప్పి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైననూ కనపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అని చెప్పి అడిగాడు మనకెలాగైతే పరిశుద్ధాత్మను ఇచ్చాడో వాళ్ళకే ఇచ్చాడు దానికి సాక్ష్యము నేనే కాబట్టి వారు విశ్వాసం వలన తమ హృదయాల్ని పవిత్రపరచుకుంటున్నారు విశ్వాసం వలన దేవుడు వారి హృదయాల్ని కూడా పవిత్రపరిచాడు ఎప్పుడైతే కొన్నేలు యేసుప్రభు విశ్వాసం ఉంచాడో దేవుడు తన హృదయాన్ని పవిత్రపరిచి తన హృదయంలోనికి వచ్చాడు తనలోనికి వచ్చాడు అలా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు మన పట్ల ఎలాగైతే ప్రణాళిక కలుగున్నాడో మన పట్ల అయితే ఎలాగో దేవుడు చూపించాడో అదే విధమైనటువంటి ఆ చిహ్నాలు వాళ్ళ దగ్గర కూడా చూపించాడు మనలోకి ఎలాగైతే వచ్చాడో వాళ్ళకు కూడా వచ్చాడు కాబట్టి దేవుడు ఏ భేదాన్ని కూడా కనపరచలేదు కాబట్టి మీరేం చేస్తున్నారు మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు శోధిస్తున్నారు మన పితరులు ధర్మశాస్త్రాన్ని సరిగా పాటించలేకపోయారు మనము పాటించలేకపోయాం ఆ ధర్మశాస్త్రం వలనే కదా పాపం వచ్చింది మరి ఆ ధర్మశాస్త్రం వలన పాపం వస్తే ఆ సున్నతి వలన పాపం వస్తే మరి మీరెందుకు మళ్ళీ అదే తీసుకెళ్ళి వాళ్ళ మీద కుదుతున్నారు మళ్ళీ వాళ్ళని ధర్మశాస్త్రం ఎందుకు మాటించి ఆచరించమంటున్నారు యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు మనం ధర్మశాస్త్రాన్ని పాటించలేము మన వల్ల కాదు అని చెప్పే ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాలనే వచ్చాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుట ద్వారా మనలో ధర్మశాస్త్రం నెరవేరిపోతుంది అదే కదా మనం నమ్ముతున్నాం మరి మీరు ఇదంతా విడిచిపెట్టేసి మీరెందుకు మళ్ళీ అన్ని జనుల మీద మోయలేని కాడిని పెడుతున్నారు మీరెందుకు వాళ్ళ మీద భారం పెడుతున్నారు మళ్ళీ వాళ్ళని ఎందుకు పాపం నెట్టాలని చూస్తున్నారు అని చెప్పి మాట్లాడంగానే అక్కడ ఏమైందంటే పదకొండవ వచనంలో ప్రభు యేసు కృప చేత రక్షణ పొందుదని నమ్ముచున్నాము కదా అలాగనే వారును రక్షణ పొందుదురు అని మనం ఎలాగైతే ఏసు ప్రభు యొక్క కృప మనకి ఏ మాత్రం యోగ్యత లేదు మనకి ఏ మాత్రం అర్హత లేదు మనం ఏ విషయంలోనూ కూడా సక్రమంగా దేవునికి లేము ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడుతున్నాం కాబట్టి వారు కూడా అలానే రక్షింపబడతారు అని చెప్పి చెప్పాడారు ఆ మాట చెప్పంగానే తర్వాత ఏం జరుగుతుందంటే అంతటా సమూహం అంతయు ఊరకుండి అనే మాట మనం చూస్తాం పనిలో వచనంలో అంటే ఆ సమూహం మొత్తం సైలెంట్ అయిపోయింది పేతురు మాట చెప్పంగానే ఈ మాట ఎప్పుడైతే పేతురు పలుకుతాడో ఆ సమూహం ఆ జన సమూహం అంతా ఆ అపోస్తులు ఆ ప్రవక్తలు పెద్దలు వాళ్ళంతా వచ్చుంటారు కదా ఈ యుధులు ఆ ఉండే కొంతమంది విశ్వాసులు ఎవరైతే ఆ మీటింగ్కి వచ్చారో వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయారు ఎప్పుడైతే పేత్రి మాటలు చెప్పగానే సైలెంట్ అయిపోయారు నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ విషయం మీకు తెలుసు నేనే మొట్టమొదటి అనులు సువార్త చెప్పింది ఆ విషయం మీకు తెలుసు దేవుడు వాళ్ళ హృదయాలను కూడా పరిశుద్ధ పరిచాడు విశ్వాసం వలన మనకు ఎలాగైతే అభిషేకించాడో వాళ్ళను కూడా అలాగే అభిషేకించాడు మనలో ఎలాగైతే ఉన్నాడో వాళ్ళను కూడా అలానే ఉన్నాడు దేవుడు ఏ భేదమూ కనబరచలేదు మనము మోయలేకపోయాం మన పితరులు మోయలేకపోయారు అలాంటి భారమైన కాడిని తీసుకెళ్ళి మీరు అన్యజన్ల మీద ఎందుకు మోపుతున్నారు యేసు ప్రభు యొక్క కృప ద్వారానే మనం రక్షింపబడుతున్నాం అలానే వారు కూడా రక్షింపబడతారు అని చెప్పగానే వీరంతా సైలెంట్ అయిపోయారు ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు విడిపించాడంటే ఎందుకే ఇక్కడ సాక్ష్యం ఇవ్వాలి ఎందుకంటే అన్ని జోనులకు సువార్థ చెప్పాలన్న విషయము మొట్టమొదట బయలుపరచబడింది పేతురికే కాబట్టి ఆ వ్యక్తి సాక్ష్యం ఇస్తే తప్ప వాళ్ళెవరు కూడా సైలెంట్ అవ్వలేదు ఆ వ్యక్తి చెప్తే తప్ప వాళ్ళెవరూ వినలేదు పౌలు విశేషంగా తర్కించాడు వర్ణబా విశేషంగా తర్కించాడు మిగతా అపోస్తులు తర్కించరు పెద్దలు తర్కించరు ఎంతమంది తరికించినా కూడా అక్కడ ఒక కన్క్లూజన్ రాలేదు అదే కానీ ఆ రోజు పేతులు కనుక లేచి సమాధానం చెప్పకుండా ఉండుంటే ఆ రోజు పేతులు కనుక సాక్ష్యం చెప్పకుండా ఉండుంటే ఆ రోజు పేతులు లేకపోయి ఉండుంటే ఈ రోజు రెండు రకాల క్రైస్తవ గుంపులు మనకు మొదటిదేమో సున్నతి పొందితేనే రక్షణ ఇంకొకళ్ళేమో సున్నతి పొందకపోతే రక్షణ రక్షణ బొందాలని సున్నత అవసరం లేదు ఇంకొందరు రక్షణ పొందాలంటే ఖచ్చితంగా సున్నతి కావాలి అని చెప్పి రెండు రకాలుగా సంగము ఆ రోజే విడిపోయేది ఆ రోజే ముక్కలైపోయేది ఈ రోజు రకరకాల బోధల్లో మా సంఘాలు ముక్కలైపోయినాయి కానీ ఇది భయంకరమైనటువంటి బోధ ఇది అప్పుడే పేతురు కనుక లేకపోయింటే అప్పుడే వాళ్ళ కన్క్లూజన్ వచ్చేది కాదు ఆ రోజే సంఘం రెండుగా ముక్కలైపోయేది అది దేవునికి ఇష్టం లేకనే అది ప్రభువుకి ఇష్టం లేకనే పేతురు సాక్ష్యం చెప్తే తప్ప వినున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు అద్భుత రీతిగా ఆయనని చరసాల్లో నుంచి విడిపించుకొచ్చాడు దేవుని ప్రణాళిక పేతురు పట్ల ఇంకా ఉంది కాబట్టి పేతురు ఇంకా పరిచర్య చేయాలి కాబట్టి పేతురు ఇంకా తన సాక్ష్యం చెప్పాలి కాబట్టి ఏసు ప్రభు వారు ఆ రోజు రాత్రి ఆ వ్యక్తిని విడిపించుకొచ్చాడు ఆ చెరసాల నుంచి పేతుని విడిపించుకొచ్చాడు మరి యాకోబు విషయానికి వస్తే యాకోప్పన యాకోబు తన పరిచర్య అయిపోయింది దేవుడు తన పట్ల కలిగే యేసు పట్ల కలిగిన ప్రాణాళిక అయిపోయింది ఎందుకే మాట చెప్తున్నానంటే యో రోమిలు కాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో పౌల్ గారు ఒక మాట అంటారు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అనేటువంటి మాట మాట్లాడతాడు అంటే మనం బ్రతికినా కూడా ప్రభు కోసమే బతుకుతున్నాం చనిపోయినా కూడా ప్రభు కోసమే చనిపోతున్నాం కాబట్టి బ్రతికినా చనిపోయినా ప్రభు వారమే చచ్చిపోయాను కాబట్టి ప్రభువాణ్ణి కాదు చచ్చిపోయినాను కాబట్టి నేను పాపిని కాదు చచ్చిపోయాను కాబట్టి నేనేమో దేవునికి యావిధ చేయలేదు చచ్చిపోయినా బ్రతికున్నా ప్రభువారమే నిం బతుకున్నాను పేతులు బతుకున్నాడు కాబట్టి ప్రభు వాడు ప్రభువు పని చేస్తాడు ప్రభు కోసమే బతుకుతున్నాడు ఆ వ్యక్తి చనిపోయాడు యాకోబు ప్రభు కోసమే చనిపోయాడు ప్రభు ఇచ్చిన ప్రభుని ఒప్పుకున్నాడు ఏ రోజు అడుగుతుంటాడు కదా మామూలుగా డైరెక్ట్ చంపరు నువ్వు యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నావు నువ్వు ఆపేసే అని చెప్పి నేను ఎందుకు ఆపాలి నేను ఆపను ఆయనే రక్షకుడు ఆయనే విమోచకుడు ఆయన నమ్ముకో నువ్వు కూడా పరలోకానికి వెళ్తావు అని చెప్పి చెప్పు ఉంటాడు లేదు లేదు నేను ఏసుక్రీస్తు ప్రభుని ప్రకటించను నేను వదిలేసే నేను ఇంకెక్కడ కూడా కనిపించను అని చెప్పి ఏ రోజున బతికలు అడుగుంటాను విడిచిపెట్టేవాడేమో కానీ యాకూబు ఆ పని చేయలేదు చనిపోయడానికి సిద్ధపడ్డాడు చనిపోయాడు కూడా కాబట్టి మనం బ్రతికినా ప్రభు కోసమే బతుకుతున్నాం చనిపోయినా ప్రభు కోసమే చనిపోతున్నాం కాబట్టి మనము బ్రతికినా చనిపోయినా ప్రభు వారమే కాబట్టి యాకూ చనిపోయినా ప్రభు వ్యక్తే యాకబు చనిపోయినా ప్రభు నిమిత్తమే పేతురు బ్రతికినా ప్రభు కొరకే ప్రభు కోసమే బతుకుతున్నాడు ప్రభు వాడై ఉన్నాడు యాకబు పట్ల ప్రణాళిక దేవుని ప్రణాళిక అయిపోయింది పేతురు పట్ల ప్రణాళిక ఇంకా అయిపోలేదు ఇంకా తర్వాత మళ్ళీ పేతురు మనకి ఎక్కడా కనిపించాడు తపోస్తుల కార్యంలో కాబట్టి అందుకే గొప్పగా అద్భుత రీతిగా పేతురిని యేసుక్రీస్తు ప్రభారు అరు చెరసాల నుంచి విడిపించుకొని బయటకు తీసుకొని వచ్చాడు నిలబెట్టాడు సాక్ష్యం చెప్పించాడు సంఘం రెండు ముక్కలు అవ్వకుండా విడిపోకుండా దేవుడు కాపాడాడు ఆ రోజు వాళ్ళందరినీ ఐక్యపరిచాడు ఎప్పుడైతే పేతురు సాక్ష్యం ఇస్తాడో అతనే కదా విట్నెస్ అతడికే మొట్టమొదట బయలుపరచబడింది అతడికే మంచి పేరు ఉంది ఆ వ్యక్తిగా చెప్పకపోయింటే వాళ్ళు ఆ తర్కం అలానే కొనసాగేది తప్ప వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చే వాళ్ళు కాదు ఎప్పుడైతే పేతులు మాట చెప్పాడో వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఊరకున్నారు అప్పటిదాకా ఊరక లేరు వాళ్ళు తర్కించుకుంటూ ఉన్నారు పేతురు చెప్పగానే ఊరకు కాబట్టి ఆ సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఆ రోజు పేతుడిని బ్రతికించుకొని తీసుకొని వచ్చాడు కాబట్టి పేతురు బ్రతికినా ప్రభు కోసమే బతికాడు యాకబు చనిపోయినా ప్రభు కోసమే చనిపోయాడు కాబట్టి ఈ రోజు ఈ యొక్క సందర్భం ద్వారా మనం పరిశీలించుకోవాల్సింది ఏంటంటే రొమెల్కి రాసిన పత్రిక పద్నాలుగో తేదీని వచ్చిన ప్రవులు అన్నట్టుగా మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కొరకే చనిపోతున్నాము కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము అనే మాట చెప్తున్నాడు ఈరోజు ఈ క్షణానికి ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ఎంతో మంది వెళ్ళిపోయిన రకరకాల రోగాలతో రకరకాల యాక్సిడెంట్లతో రకరకాలుగా ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టిపోయినారు కానీ ఈ రోజుకి కూడా మనము సజీవంగా ఉన్నాం ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్ని మనం దాటుకొని వచ్చాం భయంకరమైనటువంటి పరిస్థితులు ఎంతోమంది చనిపోయినారు కళ్ళ ముందే చనిపోయినారు ఎంతోమంది భయంకరంగా హార్ట్ అటాక్లో చనిపోయినారు రెండు సంవత్సరాలు ప్రపంచం అతలాకుతలం అయిపోయింది మరణం మరణ మరణ కాండ అనేది ఈ లోకాన్ని వెంబడించింది ఆవరించింది పుట్టగొడుగులాగా రాలిపోయిన మనుషులు కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని బ్రతికించుకొని తీసుకొని వచ్చాడు మనం ఇంతవరకు కూడా సజీవంగా ఉన్నాం కాబట్టి ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలా పౌలు గారు ఏమంటున్నాడంటే మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము అని అంటున్నాడు మరి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలా మనం ప్రభు కోసం బ్రతుకుతున్నామా మనం ప్రభు కోసం బ్రతుకుతున్నామా లేదు మన యొక్క జీవితంలో మన యొక్క ఆశలను మన యొక్క కోరికలను మనం నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నామా మనం ప్రభు కొరకు సాక్షులంగా ఉన్నామా పేతులు సాక్షిగా ఉన్నాడు మనం మన పరిస్థితి మనం ప్రభువుకు సాక్షులంగా ఉన్నామా ఆయనను ప్రకటించే వారంగా ఉన్నామా ఆయనను ఆయన కొరకు సాక్షిగా ఆయన కొరకే జీవించే వారంగా మనం ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే మనం బ్రతికున్నది ప్రభు కొరకే బ్రతుకున్నాం మనం ఎప్పుడైతే మారుమనిషు పొందుతామో రక్షణ పొందుతామో అప్పుడే యేసుక్రీస్తు ప్రభావ తీసేసుకోవచ్చు కదా మనం పరలోకానికి వెళ్ళిపోతాం కదా మరి ఎందుకు దేవుడు మనల్ని బతికిస్తూ వస్తున్నాడు ఎందుకు దేవుడు మనల్ని సజీవంగా ఉంచుతూ వస్తున్నాడు ఎంతో మంది చనిపోతా ఉన్నారు మరి మనల్ని ఎందుకు దేవుడు బతికిస్తూ వస్తున్నాడు అంటే మనం పరిశీలించుకోవాలా మన పక్ష మన పట్ల ప్రణాళిక ఉంది దేవుని చిత్తం ఉంది అది మనం నెరవేర్చాలి అది నెరవేరుస్తానికి మనం ప్రయాస అది నెరవేర్చడానికి మనం ముందుకెళ్ళినప్పుడు ప్రతీది దేవుడు మనకి అనుకూలంగానే జరిగిస్తూ ఉంటాడు ఈ రోజు దేవుడు మనల్ని సజీవంగా పెట్టాడంటే ఆయన కొరకు మనం బ్రతకాలి ఆయనకు సాక్ష్యం మనం ఉండాలి అది ఏ రీతికైనా కానీ అది ఒక సాక్ష్యం రూపకంగాను వాక్యం రూపకంగాను లేకపోతే ఇంకోటి ఇంకోటి పాఠ రూపకంగాను ఏదైనా కానీ మనం ప్రభు కొరకు బ్రతకాలి దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగున్నాడని చెప్తున్నాడు మరి మనం ఆలోచన చేసుకొని మనం బ్రతుకుతున్నామా చాలా మంది నాకు ఆటంకాలు ఉన్నాయి నాకు ఈ ఆటంకాలు ఉన్నాయి అడుగు దుష్టుడు శోధిస్తా ఉన్నాడు దుష్టుడు అడిగిస్తా ఉన్నాడు దుష్టుడు వెనక లాగుతా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఈ లోకంలో చాలా దేవుని పని చేయాలంటే దేవుని పను చేస్తున్నామంటే ఎక్కడ పెద్దలు అనేకమైన ఆటంకాలు అనేకమైన ఇబ్బందులు అనేకమైనటువంటి సమస్యలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఒక వచ్చిన మనం చూస్తాము రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనంలో ఇక్కడ పౌలు గారు ఒక మాట అంటారు ఏంటిదంటే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనంలో దేవుని ప్రేమించు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము అంటే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున పిలువబడితే ఆయన సంకల్పం ఏదో మనం తెలుసుకుంటే ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చడానికి మనం ముందుకు వెళ్తూ ఉంటే పౌరు భక్తులు అంటున్నాడు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము అంటే ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చడానికి మనం ముందుకు వెళ్తున్నప్పుడు సమస్తము మనకు మేలు కలగడానికి సమస్తం సమకూడి జరుగుతాయంట ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాదు తర్వాత అని అంటున్నాడు యోహన్స్ వార్త పదిహేనో అధ్యాయం రెండో వచ్చిన మన ప్రభుయే స్వయంగా చెప్తాడు యువన్స్ వార్త పదిహేను అదే రెండో వచ్చినంలో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును ఏమంటున్నాడంటే ఫలించే ప్రతి తీగ ఫలించు ప్రతి తీగ ప్రతీది ఒకటి కాదు ప్రతీ తీగ మరి ఎక్కువగా ఫలించాలి అంటే అది ఫలిస్తుంది అతను అది ఫలించకుండా ఏం లేదు తను ఫలిస్తుంది తన తను ఫలాలు చూపిస్తా ఉంది దాన్ని మరింత ఎక్కువగా ఫలింప చేయాలని చెప్పి దేవుడు ఏం చేస్తారంట పనికి రాని ప్రతి తీగలు కొన్ని ఆటంకంగా ఉంటాయి కదా పని ఫలించనివి అడ్డంకులు వస్తా ఉంటాయి ఒక ఎక్కడన్నా మనం ఎప్పుడన్నా చూస్తే ఏదన్నా ఒక మొక్క పైకి వెళ్ళే విధానం ఒక తీగలాగా వెళ్తా ఉంటాయి మల్లెపూలు ఇట్లాంటి దొండకాయ చెట్లు కాకరకాయ చెట్లు ఇలాంటివి మీరు చూసినప్పుడు పైకి వెళ్ళేటప్పుడు రకరకాల ఆటంకాలు వస్తాయి అవి ఎక్కడానికి సరైన ఒక అడ్డు కూడా ఉందనుకోండి అది వంగిపోయి వంగిపోయి చాలా ఇబ్బంది పడుతుంది దానికి ఇంకా పైకి వెళ్ళడానికి స్పేస్ లేకపోవాలని కిందకి వెళ్ళిపోయి దానికి ఎంతో ఆటంకం పంపది ఎదగలేదు అన్నట్టు ఇంకెక్కువగా విస్తరించలేదు అన్నట్టు మరి విస్తరించాలంటే ఏం చేస్తారంటే దాని ఆటంకాలు తీసేసి దానికి దాని మార్గాన్ని సుగమం చేస్తారు అది ఇంకెక్కువగా పైకి వెళ్ళాలను లేకపోతే ఇంకెక్కువగా విస్తరించాలని చెప్పి రకరకాల కర్రలు దానికి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తా ఉంటారు అదే సుప్రభు అంటున్నాడు నీకు ఫలించకుండా నువ్వు ఫలిస్తున్నప్పుడు నీకు ఫలించకుండా అడ్డుగా ఉండే ప్రతి కూడా నేను తొలగిస్తానంటున్నాడు రోమిలికి రాసిన పత్రికలో పౌలేమో సమస్తము సమకూడి జరుగుతాయి అంటున్నాడు ఏసుక్రీస్త ప్రభువారేమో ఫలింపని ఫలించు ప్రతితిగా తీగ మరెక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తానన్నాడు చూడండి దేవుని సంకల్పం చొప్పున మనం ముందుకు వెళ్తుంటే మనకు సమకూడి జరుగుతాయంటున్నాడు మనం ఫలించగలని ఆశ ఉండి ఫలించాలని మనం ముందుకు వెళ్తా ఉంటే మనకు అడ్డంకులని తొలుగుతాయని చెప్తున్నాడు మరి మనం ఎట్లా చెప్పగలం ఈరోజు దేవుని వెనకలాగుతున్నాడు దేవునను సైతాన్ని అడగిస్తున్నాడు నాకు పరిస్థితులు కలిసి రావటం లేదు ఇప్పుడు పేతురున్నాడు ఆయనకి ఇబ్బందులు కలగలేదా ఆయనకి శ్రమలు రాలేదా వచ్చినాయి ఆయన జైలుకి వెళ్ళలేదా వెళ్ళాడు మరణం దాకా వెళ్ళాడు కానీ మరణం దగ్గర దేవుడు తీసుకొని వచ్చాడు అంటే ఆయన మహిమను చూపిస్తున్నాడు పేతురు చెరసాలకు వెళ్ళకుండానే దేవుడు ఆపవచ్చు కదా మళ్ళీ వెళ్ళడం ఎందుకు బయటకు తీసుకురావడం ఎందుకు ఆయన సాక్ష్యాన్ని దేవుడు గొప్ప చేస్తున్నాడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి అతని సాక్ష్యాన్ని దేవుడు గొప్ప చేస్తున్నాడు చెరసాలలో చంపేటువంటి పరిస్థితిలో దేవుని దూత వచ్చి బయటకు తీసుకొచ్చిందంటే ఈయన ఎంత గొప్పగా దేవుని దగ్గరకున్నాడో దేవుడు ఇంతగా ఇతను కాపాడాడంటే అతనికి ఎంత గొప్ప పేరు ఉంటుందో కదా ఆయన ఎంత గొప్ప సాక్ష్యం ఉంటాడో కదా అంటే దేవుని ప్రణాళిక ఇంకా అతని పట్లుందని జనులు గ్రహిస్తారు కదా మరి ఈరోజు మనల్ని కూడా దేవుడు శ్రమలో కూడా తీసుకెళ్తాడు ఎందుకు ఇన్ని శ్రమలున్నా ఇన్ని బాధలున్నా వీళ్ళు వెళ్తా ఉన్నారు వీళ్ళు బయటకు వచ్చారు అని దేవుడు మనల్ని కూడా ఆయన సాక్షులుగా నిలబెడతాడు మన సాక్షిని దేవుడు గొప్ప చేస్తాడు అదే పేదరుకు చేశాడు ఈరోజు మనలో కూడా శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా ఉన్నత స్థితికి లెవనెత్తాడు కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం ఆయన సంకల్పాన్ని చేస్తున్నామా లేదా మనం ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నామా లేదా ఆయన చిత్తం ఒకటైతే మనం ఇంకోటానికి వెళ్ళిపోతున్నామా అని మనం పరిశీలించుకోవాలి ఇంకోసారి ఇంకోమా చాలా మంది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎంత చేసినా కూడా నాకు ప్రయాసం నాకు ఫలం రావట్లేదు బ్రదర్ నాకు నేను ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో అని చెప్పి చెప్తా ఉంటారు ప్రభు పనిలో కాదు ఇంట్లో సమస్యలు ఇంట్లో ఇబ్బందులు ప్రభు పనిలో సమస్యలు రావు ఇంట్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇంట్లో ఇరుకులు వస్తూ ఉంటాయి ఎన్నో రకరకాల ఇబ్బందులు పడతా ఉంటారు ఎందుకంటే తమ సొంత కార్యాలు నెరవేర్చుకుంటారు కాబట్టి దేవుని పనిని పక్కకు పెడతారు కాబట్టి వాళ్ళకి శ్రమలు కలుగుతాయి లుకస్ వార్త పన్నెండో అధ్యాయం నలభై వచనంలో ప్రభు అంటాడు లుకాస్ వార్థ పదిహేను అధ్యాయం నలభై ప్రభు అంటారు తన యజమానుని చిత్తం ఎరిగి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు కలుగును అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని దానికి కొరకు సిద్ధపడకుండా దాని కొరకు ప్రయాస దాని కొరకు ప్రయత్నించకుండా అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు కలుగుతాయి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని కూడా ఆ చిత్త ప్రకారం నడవకపోతే దానికి సిద్ధపడకపోతే ఏమంటున్నాడు అనేకమైన దెబ్బలు తగులుతాయి అంటున్నాడు దెబ్బలే తగులుతాయి ప్రాణం పోదు దెబ్బలు తగులుతాయి ఇక్కడ యాకో భక్తుడు చనిపోయాడు పేతురు భక్తుడు బ్రతికాడు ఉదాహరణకు మనం చెప్పాలంటే నినివే పట్టణానికి పొమ్మని యోనాకి దేవుడు పంపిస్తే అతను నినేవే పట్టణానికి పోకుండా తరశిశువు పోయినాడు తను ఎన్ని శ్రమలు పడ్డాడు ఆ పడవ నుంచి కింద వేయబడ్డాడు ఓడ నుంచి కింద వేయబడ్డాడు తిమింగలం కడుపులో ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు శ్రమలు పడ్డాడు ఎందుకనంటే దెబ్బలు తగులుతా ఉంటాయి ఆయన చిత్తం ఒకటి ఇతను చేసేది ఒకటి ఆయన చెప్పిన పని ఒకటి ఇతను చేసేది ఒకటి కాబట్టి అతనికి అనేకమైన దెబ్బలు తగిలినాయి పేతురు భక్తుడు దేవుని చిత్తంలో ఉన్నాడు కాబట్టి సంఖ్యలు ఊడిపోయినాయి పక్కనే సైనికులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి వినపడలేదు సంఖ్యలు ఊడి సౌండ్ కూడా వాళ్ళు వేయలేదు తర్వాత ఆ చెరసాలు ఎదుటనే సైని కావలి ఉన్నారు వాళ్ళకి ఏం అర్థం ఆ ద్వారాలు తెరవబడుతున్నప్పుడు సౌండ్ రాదా మరి ఆ సౌండ్కు వాళ్ళు లేవలేదు తర్వాత మొదటి కావలి వారు రెండవ కావాలి వారు ఆ ఇనుప గవిని అది ఎంత పెద్దగా ఉంటుందో అది కూడా ఆటోమేటిక్ గా అన్ని సమకూడి జరుగుతూ వచ్చాయి పేతుడికి శ్రమంలోనే ఇబ్బందుల్లోనే ఇరుకుల్లోనే ఇక బయటికి రాలేను ఇంకా చచ్చిపోతున్నాను అనేటువంటి పరిస్థితుల్లోనే అన్ని సమకూడి జరుగుతూ వచ్చినాయి ఎందుకు దేవుని సంకల్పం చొప్పున అతను ఉన్నాడు కాబట్టి దేవుని చిత్తాన్ని అతను నెరవేర్చాలి కాబట్టి దేవుడు అలా విడిపించుకొచ్చారు శ్రమ నుంచి శ్రమలోనే తీసుకెళ్లాడు అలా విడిపించుకొని వచ్చాడు మరి నినివే పట్టణానికి బొమ్మంటే తరచిసుకుపోయిన యోనాకేమో దెబ్బల మీద దెబ్బలు తగిలినాయి మంచిగా సుఖంగా నిద్రపోతున్నాడు సుఖంగా ఉన్నాడు కానీ ఉన్నట్టుండి అకస్మాత్తుగా వచ్చినాయి శ్రమలన్నీ ఎందుకంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతున్నాడు కాబట్టి కాబట్టి ఈరోజు మనం పరిశీలించుకోవాలా దేవుడు మనల్ని బ్రతికిస్తుంది మనం బ్రతుకుంది ఆయన కొరకు మనం బ్రతుకున్నాం ఆయన చిత్తాన్ని జరిగించడానికి దేవుడు మనం బ్రతికిస్తూ ఉన్నాడు మనం ఇంకా సజీవంగా ఉన్నాం మనం బ్రతికినను క్రీస్తు కొరకే బ్రతుకుచున్నాం ప్రభువు కొరకే బ్రతుకుచున్నాం పౌలు చెప్తున్నాడు మనం బ్రతుకుతుంది ఆయన కొరకే బ్రతకాలి అని చెప్తున్నాడు మరి ఏ రీతిగానంటే అది మనం తెలుసుకోవాలి ఈ లోకంలో మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి చిన్నప్పుడు చదువు చదవం అంటే ఏబీసీడీలు మనకు రావు వన్ టూ త్రీలు మనకు రావు లెక్కలు మనకు రావు సైన్స్ మనకు రాదు ఇంజనీరింగ్ మనకు రాదు కోడింగ్ మనకు రాదు ఏది కూడా మనకు రాదు అన్ని నేర్చుకుంటూ ఉన్నాం అన్ని తెలుసుకుంటూ ఉన్నాం చదువుతూ ఉన్నాం ప్రయాసపడుతున్నాం కష్టపడుతున్నాం తెలియనివి తెలుసుకుంటూ ఉన్నాం నేర్చుకుంటున్నాం ఎదుగుతూ ఉన్నాం అలానే ప్రభు దగ్గర కూడా ఆయన చిత్తాన్ని తెలుసుకునేటప్పుడు కూడా మొదట మనకు తెలియదు దాని కొరకు మనం ప్రయాసపడాలి దాని కొరకు మనం ప్రార్థన చేయాలి దాని కొరకు మనం బైబుల్ చదవాలి మనకు ఏదైతే మనల్ని ఎక్కువగా మనస్సు ప్రేరేపిస్తూ ఉంటుందో ఎందులోయితే మనం పర్ఫెక్ట్గా వెళ్ళగలమో ఎందులైతే మనం గట్టిగా నిలబడగలమో అదే దేవుని చిత్త అడగాలి నేను ఈ పనులు సరిగ్గా చేయలేకపోతున్నాను ఇంకో పని సక్రమంగా చేయగలుగుతున్నాను కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది మ్యాథ్స్ బాగా చేస్తారు అద్భుతంగా చేస్తారు కానీ వాళ్ళకి కొన్ని కొన్ని సబ్జెక్టులు రావు కొన్ని కొన్ని సబ్జెక్టులు బలహీనంగా ఉంటారు కొంతమంది ఇంకో సబ్జెక్టులు సైన్స్లో వాటిల్లో బాగా బలంగా ఉంటారు మ్యాథ్స్లో వీక్గా ఉంటారు మళ్ళీ అంటే మనం ఎందులో చేయగలమో మనం ఎక్కడైతే దేవునికి కంట్రిబ్యూషన్ ఇవ్వగలమో దేవుని ఎక్కడైతే మనం మహింపరచగలమో నేను వాక్యం చెప్పలేకపోవచ్చు నా నోటికి దేవుడు సరిగా తోడు లేకపోవచ్చు నేను మాట్లాడి సరిగా మాట్లాడలేకపోవచ్చు కానీ దేవుడు నన్ను వేరేదిగా వాడుకుంటాడు దేవుడు ఎలా సహాయం చేస్తాడు నీకే ప్రేరేపణ ఉంది ఇవన్నీ మనకు పట్టం ఈరోజు జన్ల పరిస్థితులు ఏంటంటే వస్తారు ప్రార్థన చేసుకుంటారు అడుగుతారు వెళ్ళిపోతారు వింటారు వెళ్ళిపోతారు ఆ చెప్పిన వాక్యం ఈ వారం చెప్పిన వాక్యం మరుసటి వారాన్ని కూడా గుర్తుండదు చాలామందికి ఈరోజు వాళ్ళు చెప్పిన వాక్యం వాళ్ళకి కూడా గుర్తుండదు కొంతమందికి కాబట్టి మనము దేవుని ఎదుట కూర్చొని మనం అడగాలి తెలుసుకోవాలి ప్రయాస పడాలి ప్రభా నా చిత్తం జరిగించేది నువ్వు నా పట్ల ఏం కలుగున్నావు అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు పౌల్ అంటాడు ఏమనంటాడంటే కొరందులికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అదాయం ఇరవై వచనంలో పౌల్ భక్తులు అంటాడు కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడను కాను అని అంటాడు గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనై అని నా శరీరమును నల్లగొట్టి దానిని లోబర్చుకొని చున్నాను అంటే నేనేదో గురి చూడకుండా పరిగెత్తేవాడిని కాదు ఒక గురి లేకుండా నేను పరిగెత్తేవాడిని కాదు నేను ఏ పని పడితే ఆ పని చేసేవాడిని కాదు ఏదో గాలి వచ్చినట్టు అటుపోతే కసేపు గాలి అటు గాలి వస్తే ఇటు గాలి కొట్టిందను కసేపీటు ఇటు గాలి కొడితే కసేపీటు అట్లా ఇట్లా కొట్టుకుని పోయేవాడిని కాదు నేను గాలి ఇటు కొడితే పోయేవాడిని కాదు నేను నేను గురి వద్దకు అంటున్నాడు ఎందుకనంటే దేవుడు స్పష్టంగా ఆ వ్యక్తికి ఆ పౌలు భక్తుడికి తన యొక్క సంకల్పాన్ని తన చిత్తాన్ని తనకు చూపించాడు దాని కొరకు తను ప్రయాసపడుతున్నాడు అపోస్తుల కార్యము ఇరవై రెండవ అధ్యాయము పదహారు వచనం నుంచి ఉంటుంది ఈ మాటలు అపోస్తుల కార్యములు ఇరవై రెండు అధ్యాయం పదహార వచనం నుంచి అక్కడ పౌరు భక్తుడు పదిహేడవ వచనంలో అంతటా నేను ఎరుశలేములకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచ్చుండగా పరవశుడనై ప్రభువును చూచుకుని ఆయన ఎప్పుడైతే ఆ పట్టణానికి వెళ్తాడు అక్కడ జరిగిందంట మనకు తెలుసు అక్కడ బార్తీసం పొంది తిరిగి వస్తాడు వచ్చిన తర్వాత ఎరుశలేము దేవాలయంలో ప్రార్థన చేస్తూ అతడు పరవర్షుడు అవుతాడంట ప్రభు పరవశుడై ప్రభువును చూస్తాడంట చూసిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఆయన నీవు త్వరపడి ఎరుశలేం విడిచి శీఘ్రంగా వెళ్ళము నన్ను గూర్చి నీవు ఇచ్చి సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పి నాతో చెప్పెను ప్రభు ఏమంటున్నాడంటే అతను కనపడి నీవి ఇక్కడి నుంచి లేచి ఎరుశలేంని విడిచిపెట్టి శీఘ్రంగా వెళ్ళిపో తొందరగా వెళ్ళిపో నన్ను గూర్చి నీవు ఇచ్చే సాక్ష్యము వాళ్ళు అంగీకరించరు యూదులు అంగీకరించరు అంటే అతను ఏమనుకుంటున్నాడంటే హృదయంలో పౌరు భక్తుడు నేను కఠిన హృదయాన్ని నేను అనేక మంది శిష్యుల్ని హింసించిన వాడిని చంపిన వాడిని ఇదిగో నేనే మారిపోయాను యేసుక్రీస్తే నిజమైన దేవుడు ఏసుక్రీస్తే నిజమైన ప్రభువు ఆయన నమ్ముకోండి చెప్పి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చే డెరిశలేంకి దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన దేవుని దగ్గర అది దేవుని చిత్తం కాదు అందుకే దేవుడు అతన్ని ఆత్మవశుడై పరవశుడు చేసి ఆయనతో మాట్లాడుతున్నాడు ఏమని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు చెప్పే సాక్ష్యం వాళ్ళు వినరు అని చెప్తే ఆయనేమంటున్నాడు చూడండి ఇరవై వచనంలో మరియు నీ సాక్షి అందుకు నేను ప్రభువా పంతొమ్మిదో వచనంలో అందుకు నేను ప్రభువా ప్రతి సమాజం మందిరంలోనూ నీ ఎందు విశ్వాసం ఉంచువారిని నేను చెరసాలలో వేయించు కొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియను మరియు నీ సాక్షి అయిన స్తఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి వింటినని చెప్పిని ప్రభువారు కనపడి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే ఆయన తిరిగి సమాధానం చెప్తున్నాడు వెళ్ళకుండా ఏమని చెప్తున్నాడు నేను ప్రతి సమాజ మందిరంలో నీ ఎందు విశ్వాసం ఉంచి వారందరినీ వేయించను కొట్టను అని ఈ యూదులకు బాగా తెలుసు ప్రభువా నేను హింసకుండని వీళ్ళందరికీ బాగా తెలుసు అందరినీ హింసించనని బాగా తెలుసు మరియు నీ సాక్షిని స్తఫను ఆ స్తఫను చంపినప్పుడు అతని రక్తాన్ని చిందించినప్పుడు నేను అందరి దగ్గరే నిలిచున్నాను అతని దగ్గరే నిలుచున్నాను నేను సమ్మతించాను చంపడానికి అని చెప్పి చెప్తూ అప్పుడు ప్రభు అన్నాడు అందుకు ఆయన నేను దూరముగా అన్యజనులు ఎందుకు నిన్ను పంపుతునని నాతో చెప్పను ఆయన ఏమంటున్నాడు దేవుడు నువ్వు ఎన్ని చెప్పొద్దు నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు ఆయన ఏమనుకుంటున్నాడంటే పౌలు నేను హింసకుణ్ణి దూషకుణ్ణి స్తెఫన్న చంపిన వల్లలోనే ఉన్నాను స్తెఫన్న చంపడానికి ఒప్పుకున్న వాడిని నా సాక్ష్యం ఇంకా బలంగా ఉంటది నేను మారిపోయినంటే ఇంకా బలంగా నమ్ముతారు యోధులు అని చెప్పాలనుకుంటున్నాడు కాదు కాదు నువ్వు చెప్పే సాక్ష్యం వాళ్ళు వినరు నిన్ను అన్ని జనుల యుద్ధకు నిన్ను పంపుతాను దూరంగా పంపుతాను ఎరిష్టలేంకి అని చెప్పగానే అతను సైలెంట్ అయ్యి వెళ్ళిపోయాడు దేవుని చిత్తాన్ని అక్కడ కనబరిచాడు లేదు ప్రభువా నేను ఇక్కడే ఉంటాను నేను యూదుల పక్షాన్ని ఉంటాను అని చెప్పి ఒకసారి అన్నాడు కానీ దేవుడు ఒప్పుకోలేదు ఎందుకంటే పౌల్ని ఏర్పరచుకుంది అందుకొరకు కాదు కాబట్టి పౌలు హృదయంలో వేరే ఉంది పౌరు హృదయంలో యూదులకు సాక్ష్యం చెప్పాలని ఉంది పౌలు హృదయంలో ఆ యొక్క ఆ యొక్క ఎవరైతే ఉన్నారో తన తన తోటి వారందరికీ కూడా ఆ పరిశీలన శాస్త్రిలో బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సాక్ష్యం చెప్పాలి నేను మారిపోయాను యేసుప్రభుని చూశాను ఆయన నిజమైన దేవుడు అని చెప్పాలని అనుకున్నాడు కానీ దేవుడు అందుకు ఒప్పుకోలేదు ఏసుప్రభు అందుకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు చెప్పే సాక్ష్యం ఎవరు వినరు వాళ్ళు నేను చంపుతారు వాళ్ళ మీద సిని హింసిస్తారు అప్పుడు నేను పెట్టుకున్న ప్రణాళిక వ్యర్థమైపోతుంది నేను విని వేరే ప్రణాళిక కెరపరచుకున్నాను నేను అన్యోజన లేదు దూరంగా పంపిస్తాను నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో బయటికి వెళ్ళిపో అని చెప్పి ప్రభు చెప్పాడు కాబట్టి అతనికి గురైందో అతనికి తెలుసు దేవుడు స్పష్టంగా చూపించాడు దేవుడు స్పష్టంగా తనకు తెలియజేశాడు తన గురి అతనికి తెలుసు కాబట్టి తన అంటున్నాడు గురి వద్దకే నేను పరిగెడుతున్నాను గురి వద్దకే వెళ్తున్నాను గాలి గుట్టినట్టు అటు ఇటు నేను కొట్టుకొని పోవడం లేదు ఇటు గాలి గుడితే ఇటు అటు గాలి కొడితే అటు నేను పోవడం లేదు నా గురి వద్దకు నేను పోతున్నా నేను ఏం చేసినా నా గురి వద్దకే నేను పోతున్నాను నేను ఏ పని చేసినా నా గురి వద్దకు వెళ్ళడానికే నేను పనిచేస్తున్నా నేను బ్రతుకుతుంది నా గురి వద్దకై అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఈరోజు మనము దేవుని చిత్తాన్ని గ్రహించి వారమై ఉన్నామా ఆయన చిత్తం మనకు తెలుసా తెలీదు చాలా మంది మనం ఎన్నో విషయాలు మనం ప్రార్థన చేస్తాం ఎన్నో విషయాలు మనం దేవుని అడుగుతాం మనం అడగాలి ప్రభావ నా పట్ల నీ ప్రణాళిక ఏంది ప్రభు ఈ రోజు క్రైస్తవ్యం అంతా ఎట్లుంటుందంటే వచ్చి ప్రార్థన చేస్తారు అడుగుతారు సమస్యలు అడుగుతారు ఇబ్బందులు అడుగుతారు ఇరుకులు అడుగుతారు అన్ని అడుగుతారు అన్ని బానే ఉంటాయి కానీ నేను నీకు ఎలా సహాయపడగలను ప్రభు నీ నేను ఎలా మహింపరచగలను ప్రభు నేను నుంచి నేను పొందుకుంటున్నాను మరి నీకు నేను ఎలా నేను సాక్షిగా జీవించాలి నీకు మహిమకరంగా నేను ఎలా జీవించాలి నీవు నా పక్షాన్ని ఏం కలుగున్నావు అని మాత్రం మాత్రం ఎవరు అడగరు కానీ మనం అడగాలి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు ఎందుకనంటే ప్రతి ఒక్కరికైనా ఆత్మాభిషేకం ఉంటుంది కురందికి రాసిన పత్రికలో పౌరు భక్తుడు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాడు కృపావరములు నానా విధములు ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటే కురందికి రాసిన మొదటి పత్రిక పన్నెండు అధ్యాయం నాలుగో వచనంలో కృపావరాలు నానా విధములుగా ఉన్నాయి ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నాయి కానీ ప్రభు ఒక్కడే నానా విధమైన కార్యములు కలవగాని అందరిలో అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అయినను పదకొండవ వచనంలో వీటన్నిటినీ ఆత్మ యొక్కే తన చిత్తము చొప్పున ప్రతి ప్రత్యేకముగా పంచి కార్యసిద్ధి కలుగజేచున్నాడు అంటే ప్రభు పరిచర్యలు నానా రకాలుగా ఉన్నాయి కృపావరాలు నానా రకాలుగా ఉన్నాయి కానీ వీటన్నిటికీ ప్రభు ఒక్కడే నేను చేసే పని నువ్వు చేయక్కర్లేదు నువ్వు చేసే పని నేను చేయక్కర్లేదు ఒక్కొక్కరికి ఒక్కో పని ఇచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రమైన తలా ఇచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కృపావరాన్ని ఇచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటు పరిచర్య ఇచ్చాడు ఇది ఎప్పుడు మనకు తెలుస్తుంది దేవుడు ఎలా ఎవరు ఇస్తున్నాడు ఇదంటే ఇదంతా అందను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది అంటే దేవుని ఆత్మ ద్వారానే ఇవన్నీ మనకు తెలుస్తాయి దేవుని ఆత్మల్లో ఉంటే ఇవన్నీ తెలుస్తాయి తర్వాత అంటున్నాడు ఆయనను వీటన్నింటినీ ఆత్మ యొక్కే తన చొప్పున తన చిత్తము చొప్పున ప్రతి వానికి తన చిత్తము చొప్పున ఒకరికి కాదు ఇద్దరికి కాదు ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధము కలుగు చేస్తున్నాడు తన చిత్తను చొప్పున తనకి ఇష్ట ప్రకారంగా ఆయనే కార్యసిద్ధి కలుగు అంటే నీకు ఇచ్చిన పనిలో నువ్వు ముందుకెళ్తా ఉంటే నువ్వు ఫలింపు చూస్తావు కార్యం జరుగుతుంది అయన పనిలో కాకుండా ఆయన నీకు ఇచ్చిన దాంట్లో కాకుండా నువ్వు వేరే దాంట్లో పోయినామనుకో కార్యం జరగదు కార్యసిద్ధి కలగదు ఆయన చిత్తం చొప్పున మనం ముందుకు పోతేనే కార్యసిద్ధి కలుగుతుంది అదే ఆయన కార్యసిద్ధి ఎప్పుడు కలగదు అనంటే ఎప్పుడు మనం మనం ఫలించము అనంటే మనం వెళ్ళే ప్రయాసంలో మనం ఫలింపు రాదు అనంటే ఆయన చిత్తం కాకుండా వేరేది చేస్తున్నాం మనకు ఫలింపు ఉండదు ఆయన చిత్తం కాకుండా మనం సొంత కార్యాలు చేస్తున్నాం మనకు ఫలింపు ఉండదు ఆయనతో సహవాసం చేసి ఆయన దగ్గర కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బతిమాలుకొని నువ్వు అందరికీ పంచిస్తున్నావు ప్రతి వానికి పంచిస్తానంటున్నావు నీ చిత్తం చొప్పున పంచిస్తున్నావు మరి నువ్వు నాకేమిచ్చావు నాకు ఏది ఏ వరం ఇచ్చావు నాకు ఏది నువ్వు అనుగ్రహించావు అని చెప్పి మనం అడగాలి మనం దేంట్లో ఎక్కువ కార్యసిద్ధి కలుగుతుందో మనం ప్రార్థన చేస్తాం స్వస్థలు కలుగుతాయేమో అని చేసిన ప్రతి ఒక్కరికి స్వస్థలు వస్తాయేమో మరి అంటే ఇప్పుడు దేవుడు నీకు వరం ఇచ్చినట్టు నువ్వు పరిచయం చేస్తున్నావు వాక్య పరిచయ చేస్తున్నావు నీ వాక్యం వింటున్నారు నీ వాక్యం అద్భుతంగా తీసుకుంటున్నారు బలపడుతున్నారు సంతోషిస్తా ఉన్నారు మారు మనసు పొందుతున్నారు రక్షణ పొందుతున్నారు అంటే అక్కడ దేవుడు కార్యం జరిగిస్తున్నాడు అంటే నువ్వు ఈ పరిచర్య వాక్యం చెప్పడం నువ్వు అనేకుల దగ్గరికి వెళ్తున్నావు వాళ్ళకి నువ్వు సువార్త చెప్తున్నావు అనేక మంది నువ్వు చెప్పిన మాటలకు వింటున్నారు లోబడుతున్నారు వస్తున్నారు మారు మనసు రక్షణ పొందుతున్నారు నువ్వు అద్భుతంగా చెప్పగలుగుతున్నావు అద్భుతంగా నువ్వు వాళ్ళతో తర్కించగలుగుతున్నావు అద్భుతంగా నువ్వు వాళ్ళతో మాట్లాడగలుగుతున్నావు రకరకాలుగా నువ్వు చూపించుకొని చెప్పగలుగుతున్నావు అంటే అక్కడ కార్యం జరుగుతు కార్యం జరుగుతుందనంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి అలా మనం పరిశీలించుకోవాలి ఎందులో నేను ఫలింపు చూడగలుగుతున్నాను ఎందులో దేవుడు ఫలింపు చేయగలుగుతున్నాడు మనం బ్రతుకుతున్నాము ఆయన కూరకే బ్రతుకుతున్నాము ఆయన చిత్తం జరిగించడానికి బ్రతుకుతున్నాము మరి మనం పరిశీలించుకోవాలా మనం ఆయన చిత్తం జరిగిస్తున్నామా లేదు మరి ఆయన చిత్తం తెలుసుకోవాలంటే ఆయనతో సంభాషించాలి ఆయనతో కూర్చోవాలి ఆయన అడగాలి అందరికీ ఇస్తున్నావు నాకేమిచ్చావు నేను ఇందులో ఫలింపు చూడగలుగుతున్నానని మనం మనం పరిశీలించుకోవాలి ఎక్కడైతే మనం చేసే పనులు కార్యసిద్ధి కలుగుతుందో మన సొంత పనులు కాదు దేవుని పనులు అక్కడ దేవుడు మనకు అదే ఆ కృపవారాన్ని ఇచ్చినట్టు లేదు మనం చేసిన ప్రతి చోట మనం ఫెయిల్ అయిపోతున్నాం మనకు కుదరడం లేదు మనకు రావడం లేదు మనం పడిన ప్రయాసంతా వ్యర్థమైపోతుంది అక్కడ ఏ కార్యమో జరగడం లేదంటే ఈ మాటకు వ్యతిరేకమైనది అంటే కార్యసిద్ధి దేవుడు అక్కడ కలుగు లేదు పరిశుద్ధాత్మడు అక్కడ కార్యం జరిగించట్లేదంటే అది చిత్తం కాదేమో మనం ప్రార్థనలు తెలుసుకోవాలి కానీ ఈరోజు మనుషులు ఎలా ఉంటారంటే ఇలాంటివి ఏమీ ఉండవు ఈరోజు మనుషులు వ్యక్తుల్ని సంతోషపరిచే వారికి తయారయ్యారు ఎవరికన్నా ఏదన్నా పోయి చెప్పామనుకో నీకు ఎక్కువ తెలుసా ఈరోజు సంఘాల్లో పరిస్థితి ఉంటుందంటే వాళ్ళు ప్రయాస పడేది చేసేది ఎవరిని మీరు కాదు కానీ అనుభవంలో నుంచి చెప్తున్నాను ప్రయాస పరిచర్య చేసేది దేవుని కొరకు కాదు ప్రభు కొరకి కాదు ఆ సంస్థ ఎవరైతే నిర్మించారో ఆ వ్యక్తి కొరకు ప్రయాసపడతారు ఆ వ్యక్తి సంతోషపరచడానికి ప్రయాసపడతారు ఒకవేళ ఆ వ్యక్తి ఏదన్నా వాక్యానికి వ్యతిరేకమైన విధానాలు పెట్టుంటే ఆ అది కరెక్ట్ కాదని చెప్తే ఆ వ్యక్తి ఆ వ్యక్తి నీకు ఎక్కువ తెలుసా ఆ వ్యక్తి ఎంతో ప్రార్థన పడడు ఎంతో గొప్ప పరిచయం చేసినవాడు ఆ వ్యక్తి నీకు ఎక్కువ తెలుసా అని చెప్పి దేవుని మాట కన్నా కూడా దేవుని మాట కన్నా కూడా ఈ వ్యక్తులు ఇచ్చిన మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఈ వ్యక్తుల్ని సంతోషపరచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఆ వ్యక్తులకు ఇచ్చిన పనిని కొనసాగించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత దేవుడు తన పట్ల ఏ పక్షం తన పట్ల ఏ చిత్తం కలిగి ఉన్నాడు నా పట్ల దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు నా యజమానుడు ఉన్నాడు కరెక్టే అతను ఒక విధిగా వాడుకున్నాడు ఆయన్నే వాడుకున్నట్టు నన్ను వాడుకోవాలని లేదు కదా నన్ను ఈ దేవుడు ఏ రీతిగా వాడుకోవాలనుకుంటున్నాడో అని పరిశీలించుకునే తత్వం లేదు ఒకవేళ ఆ వ్యక్తి అబద్ధం చెప్పుంటే ఇది సత్యం అని తెలియజేస్తే ఆ వ్యక్తి కంటే నీకు ఎక్కువ తెలుసా అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి మనము ఈరోజు బ్రతికుంది పౌరు భక్తుల చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవు చాలా స్పష్టంగా ఏమైనా చెప్తున్నాడు మనం బ్రతికినను ప్రభువు కోసమే బతుకుతున్నాము కాబట్టి ఈరోజు మనం సజీవంగా ఉన్నాం ఎన్నో కఠినమైన పరిశ్రమ నుంచి మనం దేవుడు విడిపించాడు కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన అంటున్నాడు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహిస్తున్నాడు ప్రతి వానికి తన చిత్తం చొప్పున పరిచర్ అనుగ్రహిస్తున్నాడు అది ఏదో మనం తెలుసుకోవాలి ఆ అది తెలుసుకొని మనం ముందుకెళ్ళినప్పుడు మన పరిచర్యలో కార్యసిద్ధి కలుగుతాయి కార్యాలు జరుగుతూ ఉంటాయి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మనం నడిపిస్తా ఉంటాడు దేవుడు అద్భుత రీతిగానే వాడుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ రీతిగా మనం ప్రయాస సమస్తం సమకూడి జరుగుతాయి అంటున్నాడు వచ్చే ప్రతి తేగినాన్ని తీసి పారేస్తానంటున్నాడు లేదు ఆయన చిత్తం తెలుసుకొని దాని ప్రకారం మనం వెళ్ళకపోతే మనం శిక్షింపబడతాం మనం దెబ్బనేక దెబ్బలు తగులుతాయి అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఈ రాత్రి కాలం మనం పరిశీలించుకోవాలా యాకూబుని దేవుడు చంపినంత మాత్రాన దేవుడు మరణానికి మరణానికి అప్పగించినంత మాత్రాన ఆ వ్యక్తే ఏమి ప్రభువాడై ప్రభువువాడు కాకపోలేదు చనిపోయినను బ్రతికినను ఉన్నామన్నాడు పేతురు బ్రతికినందుకు ఆయన గొప్పవాడు కాదు చనిపోయినందుకు యాకోబేమీ తక్కువ వాడు కాదు ఇద్దరు ప్రభు కొరకే బ్రతికారు ప్రభు కొరకే చనిపోయినారు ఈయన బ్రతుకున్న ప్రభు కొరకే ఆయన బ్రతుకున్న ప్రభు కొరకి మరి ఈ రోజు మనము బ్రతుకున్నాం మనం మరి ప్రభు కొరకు ఉన్నామా మన సొంత కార్యాలు చేసుకుంటున్నామా దేవుని దగ్గర కూర్చొని ఆయన చిత్తాన్ని అడిగి తెలుసుకుంటున్నామా లేదా మన ప్రయాసలో మన లోకంలో ఉంటూ ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలి మనం ముందుకెళ్తే దేవుడు సమస్తం సమకూడి జరిగిస్తానంటున్నాడు శ్రమలొచ్చు రావచ్చు ఇబ్బందులు రావచ్చు కానీ వాటన్నిటి నుంచి కూడా దేవుడు అద్భుత విజయాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాను అని చెప్తున్నాడు ఉన్నత స్థితికి తీసుకెళ్తానని చెప్తున్నాడు కాబట్టి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడగాలి ప్రవ్వాన్ని ఆ పక్షాన్ని నువ్వు ఏం కలుగున్నావు మనకి ఈరోజు శ్రమలు రావచ్చు మనకి ఈరోజు ఇబ్బందులు ఉండొచ్చు బట్ అన్నిటిని జయించుకున్నప్పుడే కదా మనలో ఉన్న ప్యాషన్ బయటకు మనలో ఎంత ప్యాషన్ ఉందో దేవునికి ఎట్లా తెలుస్తుంది మనం నిజంగా ప్రభువును ప్రేమిస్తున్నాం ప్రభు కొరకు ప్రయాసపడాలనున్నాం అదొక ప్యాషన్ గా మనకు ఉందనుకో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కట్లు వచ్చినా మనం ముందుకు వెళ్తాం అది అప్పుడు తెలుస్తుంది దేవునికి మన పట్ల ప్యా మన ప్యాషన్ ఏందనేది మనం ఎంత ప్యాషనేట్ గా ఉన్నాం మనం ఎంత గురిగలిగి ఉన్నాం మనం ఎంత తీవ్రతతో ఉన్నాం ప్రభు పని కొరకు లేదా అన్ని సమకూరు తర్వాత అన్ని కూర్చిన తర్వాత వెళ్తానులే అన్ని తీరిపోయినాక వెళ్తానులేనంటే అప్పుడు మనం ప్రభు పని కొరకు లేం మనం ఆగిపోతున్నాం మన శ్రమలు చూసి ఆగిపోతున్నాం అర్థం అన్ని సమకూరు జరిగిన తర్వాత మనం చేసేది ఏముంది అంటే అన్ని ఇచ్చిన తర్వాత పోయేదానికన్నా ఏమీ లేనప్పుడే ఆయన చిత్తం తెలుసుకొని కూడా మనకు శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఆయన కొరకు ప్రయాస మనలో ఉన్న ప్యాషన్ దేవుడుకు తెలుస్తుంది మన సాక్ష్యం కూడా గొప్పగా అవుతుంది కాబట్టి మనం పరిశీలించుకొని ఆ రీతిగా దేవుని పరిచయలో ముందుకెళ్దాం కార్యసిద్ధి కలుగు ఆయన సిద్ధంగా ఉన్నాడు మనల్ని ఫలింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం పరిశుద్ధమైన దేవ ప్రేమా కార్యక్రమం కలిగిన తండ్రి నీకు వందనాలను ఆయన ప్రవ్వ ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు వందనాలు తండ్రి యాకోబులు ప్రవ్వ మీరు మరణానికి అప్పగించరు కానీ పేతుర్ని తండ్రి మీరు అద్భుత రీతిగా విడిపించారు నాయన పేతురిని సాక్షిగా నిలబెట్టారు నా తండ్రి గొప్ప తర్కాన్ని మీకు తీర్చారు నాయన సంఘం ముక్కలు కాపాడారు కాబట్టి తండ్రి పౌలన్నాడు చనిపోయినను బ్రతికినను ప్రభా ఉన్నాము మేము బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కొరకే చనిపోచున్నాము అన్నాడు ప్రభా కానీ ఈ రోజు తండ్రి మీరు మమ్మల్ని సజీవంగా ఉంచారు నా ప్రభా మేము మీ బ్రతకాలి మా కొరకు కాదు ప్రభా మాకున్న ఆలోచన మాకున్నటువంటి నైనా దురాశయల కొరకు లేకపోతే మాకున్నటువంటి నైనా ఆశల కొరకు కాదు తండ్రి మీ పరిచయ చేయాలి మీ చిత్తాన్ని జరిగించాలి మిమ్మల్ని మహింపరచాలి అవును ప్రభా స్ పేతురు తండ్రి తను బ్రతికున్నప్పుడు తండ్రి తను సాక్షి నిలబడ్డాడు సాక్ష్యం చెప్పాడు తను మీరు ఎందుకైతే నాయన బ్రతికించారో ఆ యొక్క కార్యం తను నెరవేర్చాడు అదే రీతిగా ప్రభావ మీరు మా మా ఏం కలిగి దాన్ని మేము తెలుసుకొని ప్రభా మేము మీ సంపూర్ణం చేయాలి ఆయన మీరు చెప్తా ఉన్నారు ప్రభా పరిచర్లు అనేక నానా రకములుగా ఉన్నాయి కృపవారాలు నానా విధాలుగా ఉన్నాయి అన్నిటినీ ఇచ్చేవారు మీరే ప్రభు ఒక్కడే అని చెప్తున్నారు ప్రభావ అందరికీ నేను ప్రతి వానికి చిత్తం చొప్పున పంచి ఇస్తానంటున్నారు కాబట్టి ప్రభా మీరు మాకేం పనిచిచ్చారో మేము ఎరిగిన వరముగా ఉండాలి ప్రభావ ఆయన నీ కార్యాలు మేము చూడాలి అద్భుత రీతిగా మీకు సాక్షులుగా మేము నిలబడాలి ప్రభు అటువంటి కృపను మాకు దయచేయమని గత ఇంతవరకు మనం నేను సహాయం చేస్తూ వచ్చినందుకే మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెందిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించిస్తూ దించి వేడుకుంటున్నాను అంత పరిశుద్ధ్రవకు తండ్రి వందననాలైనా ఇస్రాయిల గొప్ప దేవ మీకు కొరతజ్ఞతలు ప్రభు అనేక పర్యాలు మీరు మా తను మాట్లాడుతూ బలపరుస్తున్నందుకు మీకు వదనాలనైనా ప్రతి బోధలో ప్రభా ప్రతి డాక్టరీన్స్లలో ఉన్న తండ్రి మీద మీరు మాకు బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నందుకు మీకు ఎంతో వందలు ప్రభావ ఎన్నెన్నో విధాలుగా తండ్రి డాక్టరీన్స్ వల్ల సంఘాలు చిన్న భిన్నమైపోయినాయి ప్రభ ప్రపంచం అంతట కానీ ప్రభా బైబిల్ ఏది మాట్లాడినా ఆర్గ్యుమెంట్స్ అక్కడ బంద్ అయిపోతాయి అన్న విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క బోధన విషయాన్ని బహు జాగ్రత్తగా పరిశీలించి మీరు నేర్చుకునేలాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం బాహ్యానికి సున్నతి సున్నతే కాదన్నారు ప్రభా రోమ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో అంతరంగ సున్నతి చేయబడ్డ నిజమైన ఇస్రాయల్ నిజమైన యూదుడు అన్నారు నైనా ఇస్రాయల్ సంబంధాలు అందరూ రోమ రాష్ట్ర పత్రిక ఎనిమిది పద అధ్యాయం పదవ అధ్యాయంలో ప్రభావ వాటిన్నింటినీ బట్టి మీకు వదనలు ప్రభా మా వాళ్ళందరినీ మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధం ద్వారా అంతరంగ మందు యూదులుగా మమ్మల్ని ఇస్రాయల్ పదులుగా మార్చుకున్నారు దేవుని ఇస్రాయల్ గా పరుషుక జనాంగంగా నైనా మీరు మమ్మల్ని మార్చుకున్నారు ప్రతి వాగ్దానము క్రైస్తవులకని అవును ప్రభావ గళితం రాసి చూపించినారు ఇస్రాయల్ పదులకు కావు అన్నారు నైనా ఈ జీవిస్తున్న ఇస్రాయల్ పదల కొరకు ఆత్మీయంగా ఇస్రాయల్ గా మార్చబడ్డ వాళ్ళకి అని మీరు మాట్లా అన్నారు నైనా ముఖ్యంగా పేదూరు పౌలు ఎంతగానో ప్రయాసపడినైనా సంఘాల కొరకు తండ్రి వాళ్ళు చిత్ర వద్ద అనుభవించినారు తండ్రి రెండు దిక్కుల ప్రభా ఈ లోకస్తుల నుంచి క్రైస్తవుల నుంచి వాళ్ళకి ఎంతగానో ప్రభా శ్రమ ఉండే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న జీవితం ఉండే వాళ్ళది అయినా కానీ ప్రభ మీరెంతో సహాయ కలిగి ఉన్న ప్రతి దశలో వారికి విజయం అనుగ్రహించినారు కానీ శ్రమల గుండా పోయించినారు ప్రభా మమ్మల్ని కూడా అదే రీతిగా నడిపిస్తున్నారు ప్రతి దశలో శ్రమల గుండా పోనిస్తున్నారు శరీరంలో మానసికంగా ప్రభా సాంఘిక పరంగా ఎంతో శ్రమలు ఉన్నాయి కానీ ప్రతి స్థలంలో మీరు మాకు విజయం ఇచ్చినారు ఇంతవరకు ప్రభా అనేకమైన పాస్టర్స్ కాన్ఫరెన్సెస్లలో ప్రభా ఎవరు కూడా తిమ్మల్ని ప్రశ్నించలేని స్థితిగా మీరు మమ్మల్ని నిలబెట్టినారనైనా చెప్పినవన్నీ కరెక్ట్ అని ఒప్పుకున్నారు ప్రభా సాక్ష్యాలు ఇచ్చినారు ప్రభా కానీ పాటించలేని స్థితిలో ఉన్నాం కానీ మేము పాటించాల ఇక మీదట అని తీర్మానించుకున్న జీవితాలు మాకు క్యాంపకం చేస్తున్నారనైనా అదే శ్రమ మీరు మాకిచ్చినారు ఈరోజు ప్రభా కానీ మేము దుఃఖపడతలేం బాధపడతలేం నైనా మీ యొక్క వేదన ఏందనేది మేము చూడగలుగుతాను మీ రోజు ఈ బిడ్డలందరూ ఐక్యతలకు రావాల పుసుల బోధలకు రావాలంటే మీ తపననైనా అప్పుడే ప్రభావ విశేషమైన అద్భుతాలు జరుగుతాయి ప్రపంచం అంతటా అన్యులు ఇది చూసి మిమ్మల్ని స్వీకరిస్తారు ప్రభు ఈరోజు అన్యులు అల్లరి ఎక్కువైపోయింది ప్రభా అన్య జన్ల అల్లరి ఎక్కువైపోయింది ప్రభ వారి అల్లరి ముగించాలంటే ప్రభ కరవై వర్ష కాలంలో విశేషమైన అద్భుతాలు జరగాల విశేషమైన స్వస్థతలు జరగాల దుష్టశక్తులు మనుషులను విడిచిపెట్టి పోవాల ప్రభావ ఎప్పుడు కనివిని ఎరగని విధానంగా సేవ జరగాల ప్రభా అది నమ్మ కోరికి ఎదురు చూస్తున్నాం తండ్రి మీ యొక్క చిత్తానుసరంగా మా జీవితాలలో ఏముందో మీ యొక్క చిత్తాన్ని గ్రహించి మేము పోవాల ప్రభా ఇది మాకు తను మళ్ళీ బహు సన్నిహితంగా ఉండేలాగా ఎక్కువ సమయం మీతో సహవాసం కలిగి ప్రార్థనలు జీవించేలాగా మీతో సంభాషించి నేర్చుకునేలాగానే సేపడండి మీరు పౌలుకి దర్శన రీతిగా మాట్లాడనారు ప్రభా పేతులకి దర్శన రీతిగా మాట్లాడనారు మాతోని కూడా మీరు దర్శన రీతిగా మాట్లాడుతున్నారు కళల రూపకంగా మాట్లాడుతున్నారు వాక్యపరంగా మాట్లాడుతున్నారు మీకు ఎంతో వదనాలు లేన ప్రతి ఒక్కరిని నూతనంగా అభిషేకించండి ప్రభా వారి జీతంలో రావాల్సిన మేలు ఓపెన్ అప్ చేయమని ప్రార్థిస్తున్నాం వి డి త్రోన్ ఆల్ దీమన్స్ ఇన్ ఎవ్రీ బడీస్ లైఫ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభా ఎవరెవరి జీతంలో ఆగిపోయినాయి ఆ మేలన్నీ నడిపించండి ప్రభా ఛాలెంజ్గా తీసుకొని రోషంతో తను మళ్ళీ ప్రార్థనతో వాటన్నింటినీ మేము విజయం పొందాలా అందరు గొప్ప దైవజలను చెప్పుకుంటారు కానీ ప్రభా మీ కిందనే మేము ఉండాలా ప్రభావ మాకు గొప్పతనం నేను గొప్ప కావాలని ఎప్పుడు ఆశపడతలేను ప్రభా మీ కింద మీ బలమైన హస్తాల కిందనే నేను ఉండాలా జీవితాంతం మీ సెలవు దగ్గర నేను అవ్వడాలా మీ కాళ్ళ దగ్గర ఎప్పటికీ విడిచిపెట్టకుండా యోహానుభక్తుల అటువంటి సేవా జీవితం మాకు అందరికీ అనుగ్రహించండి ప్రతి ఒక్కరి జీవితంలోని ప్రతి సమస్యల నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం చీకటిత్ర ఆత్మశక్తులను గర్తిస్తున్నాం గెట్ అవుట్ ఆఫ్ దియర్ లైఫ్స్ ఇన్ జీజస్ మైటీ నేమ్ ప్రతి అనారోగ్యం నుంచి సంపూర్ణమైన విడుదల స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామంన ప్రభావ ప్రతి కుటుంబంలో మీ శాంతి సమాధానం తెచ్చండి ఆర్థికంగా మీ నీతి సత్యని మరియు విశేషంగా రోషంగా ధైర్యంగా ప్రకటించి బిడలుగా తయారు చేసి మీరు అక్కడ వరకు సిద్ధపరచుకోమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభుయేసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అయ్యునిగాక ఆమెన్